కొయ్య ఏనుగో ఏనుగు విషయం ఎట్లాగైతే ఉందో అట్లాగే తద్వత జగతి పరాత్మ ఈ జగత్తిని చూస్తూ ఉన్నావు అనుకో అసలు ఇదంతా పరమాత్మ స్వరూపం అవునా కదా కొండ ఏం స్వరూపం మృత్స్వరూపం కొండగా చూస్తున్నంత వరకు గొలుసు స్వర్ణమయం గొలుసుగా చూస్తున్నంత గొలుసు బుద్ధి బంగారుని చూస్తే బంగారు బుద్ధి అర్థమవుతుందే కాబట్టి ఆ కొయ్య ఏనుగుని చూస్తూ ఉన్నంత వరకు ఏనుగలేదు ఎట్టపోయిందండి ఏనుగు ఎట్టపోయింది దగ్గరికి పోయినప్పుడు కొయ్యలో కలిసిపోయింది ఇంతకుముందు కొయ్య ఏమైంది ఏనుగులు కలిసిపోయింది చూసారా అట్లా ఏ జగత్ అయితే ఉందో అంటే ఏమి లేదు ఆయన సింపుల్ నీకు ఏనుగ కనపడుతున్నంత వరకు కొయ్యి అనేటువంటి భావన లేనేలేదు కానీ ఆడ కొయ్య ఆ కొయ్య ను నీ మనసులో తయారైన ఏనుగులో కలిసిపోయింది బ్రహ్మమే ఇక్కడ ఉండేది నీ మనసులో తయారైన జగత్తులో కలిసిపోయి మై క్యాకారం అర్థమవుతుందే ఇప్పుడు దగ్గరికి వెళ్ళి నువ్వు కొయ్య అని చూచిన తర్వాత ఇంతకుముందు చూసిన ఏనుగు ఏమైంది కొయ్యలో కలిసిపోయింది అది జ్ఞానం కలిగిన తరువాత దృష్టింపు జ్ఞానమయం కృత్వాత బ్రహ్మమయం జగత్ జ్ఞాన దృష్టి వచ్చినప్పుడు ఇదంతా కూడా నువ్వు బ్రహ్మంగా కనపడినప్పుడు సార్ జగత్త అర్థమవుతుంది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అందువల్ల ఇది విషయం కాబట్టి ఏదైతే నువ్వు తటస్థ రక్షణంతో చూస్తున్నావో యథో వయమాని భూతాని జాయంతేన జాతాని జీవంతేంతి అబ్బాయి భృగోహో తద్విజిజ్ఞాసస్వ త్రహ్మ ఇతి త్రహ్మ ఇతి అదే బ్రహ్మం కాబట్టి నువ్వు పోయి చక్కగా దాన్ని గురించి జిజ్ఞాస్ చేయబోనాయన విశేషంగా జిజ్ఞాస్ ఇప్పుడు వీరేం చేయాలి సరేనండి అని ఆలోచించుకొని రావాల వీడు రెండో పని చేసుకోనొచ్చు విజిజ్ఞాసస్వ జిజ్ఞాస ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎంక్వైరీ విచారం కాబట్టి దాని ఉద్దేశం ఏంటి అయ్యా బ్రహ్మజ్ఞానా బ్రహ్మజ్ఞానం కదా నీకు కలగాలి అదీహి భగవ బ్రహ్మ అయితే అన్నావు బ్రహ్మజ్ఞానం ఎందుకని జ్ఞాన రూపంలో బ్రహ్మ ఉంది గనక మోక్షం ఉంది కనుక బ్రహ్మజ్ఞానాయ విచారర్తవ్య అంతే కదా ఈయన పోయి తపో తప్యత తప అతప్యత ఈయన పోయి తపస్సు నేను చెప్పా నీగా మాట జీవని పోయి విచారం చేయవ విజిజ్ఞాసస్వ పో విచారం చేయమని చెప్తే తపస్సు చేశాడు తపో అత్యత అదేరా తపో తప్యత తప అతప్యత కాబట్టి తపస్సు చేశాడు తపస్ తత్వ తపహ తత్వ తపస్సు చేసి వచ్చాడు ఇప్పుడు మరి స్టూడెంట్ వాడు అందుకే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను మీకు స్టూడెంట్ ఎట్లాంటి వాడు కాదు మరి విజిజ్ఞాసస్వా అనంటే మనలాంటి వాడా మనలాంటి వాడా చెప్పండి నాయనా మాడు పుండి తీసుకురంటే కత్తి పెట్టెత్తుకుని రావడానికి కాదు వేరే జ్ఞానం కానటువంటి మంచి వివేకం కలిగినటువంటి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు వివేకం కలిగినటువంటి వాడు వివేకం కలిగినటువంటి వాడు నువ్వు పోయి ఆలోచించుకోవాలంటే పోయి తపస్ చేసి వచ్చానంటే కాబట్టి తపహ ఆలోచన తపహా ఇప్పుడు అర్థం అవుతుంది విజిజ్ఞాసస్వ అని చెబితే నేను పోయి తపస్సు చేశానంటున్నాడంటే తపహ ఆలోచనే రూట్ మీనింగ్ నేను చూసామార్థం తపహా ఆలోచనే శంకర భాష్యం స్వామిజీ శంకరాచార్యులు వారు చెప్పేసినంత మాత్రాన తపస్సు అన్నటు ఉంటే తపస్సు అంటే మాకు ఒక అర్థం ఉంది తపస్సు చేయడం పుట్టల గిట్టలు పెట్టడం అది ఇది రావడం ఈశ్వరుడు రావడం కనపడటం భక్తాన్ని నీ కోరికేమనడం నీకే ఈశ్వరు పెడతానడం ఇటువంటి అన్ని కూడా మేము భస్మాసుడు దగ్గర నుంచి వినున్నాం ఈ యసురు సరేనా ఆయన తర్వాత ఉసురు అంటూ పోవడం ఈ హెసురు తట్టుకుని మళ్ళీ ఆయన అసలాయన రావడం ఏం పర్వాలేదు నేను ఉండాలి డోట్ పరీ ఇవన్నీ వినుడ తపస్సు అంటే ఇప్పుడు నువ్వు ఒక్కసారి దాన్ని విచారకత మార్చేస్తే ఇదే శాస్త్రం ఇది శాస్త్రం దీనికి సూత సంహిత దీనికి ఆధారం సూత సంహిత చూడండి ఎక్కడ పోయింది కోహం ముక్తి కథం కోహం ముక్తి కథం కంసారం ప్రతిపన్నవాన్ ఆలోచన తపశంసీ సూత సంహిత వ్యాస భగవాను రచించింది ఇదేం చిన్న విషయం కాదు కాబట్టి తప శంసంతి పండిత పండితులు దీన్ని తపస్సమర్ దీన్ని ఆలోచనం అర్ధజ్ఞా ఇతి ఆలోచన అర్ధ జ్ఞాహ ఇతి ఈ విధంగా ఏ విధంగా చెప్తాడు ఆలోచన ఏదైతే ఆలోచన చేయడం ఉందో అర్ధ జ్ఞాహ ఈ ఆలోచన యొక్క అర్థం ఏదైతే తెలుసుకుంటూ ఉండారో దాని తపహ శంసంతి పండితాహ నిర్ణయం చేశారు పండితులు దాని తపస్సు అని తపహ శంసంతి ఏంటండి ఆలోచన కోహండి వంట హృదయ అహం కహా హుయమయ కోహం అహం కహ నేను ఎవరు ముక్తి కథం ముక్తిని పొందేది మోక్షాన్ని ఎలా పొందాలి కథం పొందాలి కేన సంసారం ప్రతిపన్నవాన్ అసలు ఈ నేను ఎట్లా వచ్చాను తమస్ కేన కేన కారణేనా ఇది ఏ విధంగా వచ్చానండి ఈ సంసారంలోకి నేను బ్రహ్మం కదా అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ నేను ఈ సంసారంలోకి ఎట్లా వచ్చాను కేన సంసారం ప్రతిపన్నవాన్ ఇదంటన్స్ కోహం నేనెవరు చూసారా కథం ముక్తిహి ముక్తి కథం ఎట్లా వస్తుంది నాకు ముక్తి ఎందుకని ఈ బాధని ఈ నింజత్వాన్ని భరించలేకపోతున్నా ముక్తిచ్చేది ఎట్లా నాకు కేన సంసారం ప్రతిపన్నవాన్ ఈ సంసారంలోకి నేను ఎట్లా వచ్చాను అసలు అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపం అనేటువంటి నేను ఈ సంసారంలో ఎట్లా ఇరుక్కున్నాను ఇది ఈ విధంగా ఆలోచన అర్థజ్ఞాహ ఈ విధంగా ఆలోచించి దీని అర్థాన్ని ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నాడో ఇలా చేసేటువంటి ఆలోచననే తపహ శంసంతి పండితాహ పండితాహ బుధాహ బుధజనా కాబట్టి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు తపస్ అంటే ఈ నిర్వచనం చేశారు ఇప్పుడు అర్థమైందే తపహ ఆలోచనే సుత సంహిత కాబట్టి నాయన తద్విజిజ్ఞాసస్వా ను పోయి ఆలోచన చేసుకోనరాయి తపో అత్యత ఎందుకని ఆలోచనే తపస్సు గనక తపత్వ తప తత్వా అంటే ఆలోచన తప తత్వాలోచన ఆలోచన చేసి వచ్చాడట నెక్స్ట్ అన్నం బ్రహ్మీ దివ్య అన్నా కల్విమాయంత అన్నే నీవంత అన్నం ప్రయంత విశంవిశంతీతి తద్విజ్ఞాయ పునరే వరుణం పితరముపసార అతిహి భగవో బ్రహ్మేతి తగ్హోవాచస్రహ్మ విజిజ్ఞాసస్వ త్రేతి సో తప్యత స్రహ్మేతి వ్యజానా తపో తత్వ అక్కడ సరేనా తపహ తత్వ ఆలోచన ఎందుకంటే నాయన ఇది తపస్థ లక్షణం తద్విజిజ్ఞాసస్వ దీని గురించి ఆలోచించుబో నేను చెప్తే ఆయన పోయి తపహ అతప్యత తపస్సు చేశాడు అంటే ఆలోచన చేశాడు తపహ తత్వ ఆలోచన చేశాడు చేసి అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అది అసలు మొదట ఏమి అడిగాడు అది భగవో బ్రహ్మేతి బ్రహ్మం ఏమిటో చెప్పమని అడిగాడు ఈయన తటస్థ లక్షణం అని చెప్పి తద్బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ ఇది బ్రహ్మము తటస్థ లక్షణం సరేనా ఈ రెండిట్లో ఏదైనా బ్రహ్మమే పో తద్విజిజ్ఞాసస్వ ఈయన బొయ్యి విజ్ఞాతవాన్ ఎందుకని తపహ అతప్యత తపస్సు చేశాడు ఆలోచన విజిజ్ఞాసస్వ ఆలోచన చేయమన్నాడు ఈయన ఆలోచన చేశాడు ఆలోచన ఆలోచన చేశాడు ఆలోచన చేసి వచ్చేసాడు ఏమని అన్నం బ్రహ్మే తె విజ్ఞాతవాన్ తెలుసుకున్నాడు ఏమని బ్రహ్మేమిటో తెలిసిపోయింది ఏమిటి అన్నం బ్రహ్మ పో బ్రహ్మ ఇది అన్నం బ్రహ్మేతి వ్యజానాథ్ ఈ పిల్లవాడు పోయి ఆలోచన చేసి చిన్నడు కాదు అందుకని ఆఖ్యాయిక అర్థమవుతుందే విద్యాస్తుతయే ఆఖ్యాయిక ఎందుకో తెలుసా భృగుహో చిన్నవాడు కాదు ఆలోచన చేసుకుని వచ్చాడు ఏమని అన్నమే బ్రహ్మ ఏంటే అన్నం బ్రహ్మ ఎస్ వ్యజానాత్ తెలుసుకున్నాడు విజ్ఞాతవాన్ యజానాథ్ విజ్ఞాతవాన్ తెలుసుకున్నాడు బాగా ఏమని అన్నం బ్రహ్మాన్ని ఇదేంటిది మళ్ళీ అన్నం బ్రహ్మ ఏంటి కారణమేంటి ఎందుకు వచ్చాడు ఈ నిర్ణయానికి తెలివి గలవాడు అన్నా దేవ కల్విమా నిభూతా ని జాయంతే అద్య యతో నిే ఏతాని జీవంతిప్రయంతి అభిషంశంది అని చెప్పాడు కాదు మరి భూతాలు దేని వల్ల పడుతుంది అది అన్నా దేవ కలు కదా అని అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఇమాని భూతాన్ని జాయంతే అన్నాద్యేవ ఖలు అది అది కారణం అసలు వీళ్ళందరూ పుట్టింది అన్నం కదా తల్లిదండ్రులు తీసుకున్నటువంటి అన్నం అన్న రసోనైవ భూత్వా మరి పుట్టిన తర్వాత ఏం చెప్పాడు యథవా యమాని భూతాన్ని జాయంతే అన్నం పుట్టాం చూడండి ఆయన చెప్పిన దాన్నే ఆచరణలో పెట్టాడు విజిజ్ఞాసస్వా ఆలోచించమని అడుగు నువ్వేం చెప్పావో నీ డెఫినేషన్ ఏంటో దాని ప్రకారం ఆలోచించాను యథవా ఇమాని భూతాన్ని జాయంతే ఇమాని భూతాన్ని జాయంతే యథహా దేను నుండి అన్నం అన్నా జీవ ఖలు అన్నం వల్లనే కదా ఇమాని భూతాన్ని జాయంతే కాబట్టి అన్నం వల్ల పుట్టారు సరే జాతాని అన్నేన జీవంతి ఇమాని భూతాన్ని జాయంతే ఈయన జాతాన్ని జీవంతి జాతాన్ని ఏన జీవంతి దేని చేత జీవిస్తుండారు అన్నం చేతే బ్రతుకుతున్నాం సార్ ఎందుకని అన్నం లేదా చచ్చిపోతాం ఈ విషయం మాకే కాదు ఆ నిరాహార దీక్ష చేసేవాడు బాగా తెలుసు అందుకని మంచాల కిందనే ఉంటాయి వాళ్ళకి అన్నం అన్నేన జీవంతి అన్నం ప్రయంతి అతి చూచరా మరి చివరికి ఈయన జాతాని జీవంతి ఎ ప్రయంతి తిరిగి దాంట్లోకి పోతాను అవును మేము కూడా తిరిగి దాంట్లోకి పోయేది ఈ దేహంలో ఏదైతే ఉందో పెంచిపోతాలో వాటిలోకి పోయేది కాల్షియం కార్బన్ ఫాస్ఫరస్ ఆ ఇవే కదా ఇవన్నీ పోయి మళ్ళీ దాంట్లో కదా పోయి చనిపోయిన తర్వాత భూమిలో సరిపోతుంది చెప్పింది దేని నుండి అయితే వచ్చాయో సమస్తమైన భూతాలు దేని వల్లైతే వృద్ధి చెందుతూ ఉన్నాయో దేని రహించిపోతాయో అన్నం వల్లనే పుట్టాము అన్నం వల్లనే పెరుగుతున్నాము అన్నం పోతాం గనక అన్నీవ కలు జాయంతే అన్నం బ్రహ్మతి గ్యజానాత్ విజ్ఞాతవాన్ కాబట్టి అన్నమే బ్రహ్మ తస్మాత్ యుక్తం అన్న బ్రహ్మత్వం ఇది అభిప్రాయ కాబట్టి అన్నమే బ్రహ్మము అనేది యుక్తం తస్మాత్ యుక్తం సరైందే ఇది యుక్తం ఏంటి ఆ యుక్తం అన్న అన్నస్య బ్రహ్మత్వం ఇది అభిప్రాయ ఇచ్చిప్రాయ ఇది ఆయన అభిప్రాయం కాబట్టి సరిపోయింది సార్ మీరు చెప్పింది దాని ప్రకారం అన్నం వల్లనే వచ్చాం అన్నం వలనే ఉంటను అని తర్వాత ఏంటంటే అంతవరకు పర్వాలేదు ఇప్పుడు పునరేవ వరుణం పితరముపసార ఇది నువ్వు వచ్చింది దేనికి అబ్బాయి భృగు అదే హి భగవో బ్రహ్మేతి అన్నావు నాయన చెప్పాడు ఆయన తటస్ రక్షణ నువ్వు పోయి ఆలోచించమన్నాడు నువ్వు పోయి ఆలోచించావు ఆలోచన కృత్వా నిర్ణయాన్ని కూడా వచ్చేసావు ఆ నిర్ణయం అన్నం బ్రహ్మేతి తెలిసిపోయింది కదా మళ్లీ ఎందుకు వచ్చావు పునః అది పునః ఏవ వరుణం పితరం పితరం వరుణం ఉపససారా మళ్లీ వచ్చాడు ఉపగతవాన్ మళ్ళీ తండ్రిని సమీపించి అదే హి భగవోతి బాగా అర్థం చేసుకోడా అదే అదే ఉపనిషత్తు వెరీ బ్యూటిఫుల్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నం బ్రహ్మేతి వ్యజానాథ్ అన్నమే బ్రహ్మ ఇది వ్యజానాథ్ తెలుసుకున్నావు తెలుసుకునేది మళ్ళీ తెలుసుకునేది సార్ మూడు మళ్ళీ వచ్చి మూడు ఎంత మూడు మూల తొమ్మిది ఎందుకు వచ్చాడు పునః పునః సంశయ హేతురే ఉచే కహ పునః సంశయ హేతు అసలు ఎందుకు అసలు సంశయానికి హేతు ఏంటి అదే అసలు ఈ సందేహం ఎందుకు గెలిగింది మళ్ళీ అన్నం బ్రహ్మేది యజానాథన్న అయిపోయింది అక్కడికి ఇట్ క్లియర్ వెరీ క్లియర్ వెరీ వెరీ క్లియర్ క్రిస్టల్ క్లియర్ अन्न ब्रह्मेदी व्यजानाथ विज्ञातवाकोचे नीक संशया कि हेतु उच्चते चपड़ताल उत्पत्ति दर्शना चूचरा ఇప్పుడు అర్థమవుతుందే ఎందుకు స్వామీజీ నాస్తి అకృతృత మళ్ళీ అదంతా ఎందుకు తెచ్చాడు ఇంట్రడక్షన్లో ఎందుకు కృతైన కర్మణ అకృత నాస్తి ఇంట్రొడక్షన్లో ఎందుకు ఇచ్చాను తెలుసా ఎందుకు తెలుసా అన్నం బ్రహ్మేతి ఆయన చెప్పిన దాని ప్రకారం అర్థమైపోయింది కానీ మళ్ళీ ఒక సందేహం ఉన్నది తనలో సందేహం లేకపోతే అది భగవో బ్రహ్మేతి మళ్ళీ ఎందుకు ఉపససార పితరం వరణం ఉపససార ఎందుకు ఇదంతా మళ్ళీ సందేహం ఉంది ఏంటి సందేహానికి హేతు ఏంటి కారణం ఏంటి సంశయ హేతు ఉచ్యతే చెప్పబడతా ఉంది ఏంటో తెలుసా ఉత్పత్తి దర్శనాత్ అన్నస్య ఉత్పత్తి దర్శనాత్మనుకుంటాడంటే ఎందుకంటే చదువుకున్నవాడే కదా శిక్షి పూర్తి చేశాడు కదా అది ప్రాబ్లం అన్నస్య ఉత్పత్తి దర్శనాత్ అంటే అన్నం ఏదైతే ఉందో అది తయారవుతా ఉంది కదా అతి ఉత్పత్తి దర్శనాత్ అన్నం ఏదైతే ఉందో అది తయారవుతా ఉంది కదా అతి ఉత్పత్తి దర్శనాత్ కార్యం ఇవ అం కదీ అన్నం బ్రహ్మ కార్యమా కారణమా మరి అన్నం కనుక బ్రహ్మ అయితే దీని కారణం మళ్ళీ ఇది కార్యం ఇవ్వ కార్యంగా కనపడతా ఉంది అన్నము తనంతా తను ఎన్ని ఎట్లా చేసుకుంటా పోది ప్రాణధారి కదా పనిచేసేది ఎందుకంటే అన్నమే పనిచేసేటైతే శవం గుండా అడవాలి కదా ప్రాణం పోయింది అంటున్నాం కదా జస్ట్ ఇన్ఫరెన్స్ అనుమాన ప్రమాణం ఇదంతా ఓకే అనుభవం యుక్తి కనుక దేహమే కనుక బ్రహ్మం అయితే ఆ శవం ఏంటి అన్నం బ్రహ్మేది వేజానాథ్ శవ కాబట్టి ప్రాణధారి కదా చేసేది ఇదంతా మరి ప్రాణం లేకుండా ఉంటే ఎట్లా దీనికన్నా సూక్ష్మైంది కనపడుతుంది కదా మరి ఇంతకేంటి ఇది అన్నమే బ్రహ్మ కానీ ఆయన చెప్పినట్టుగా దేని వాళ్ళు అయితే పుట్టారో దేనితో అయితే పెరుగుతున్నారో దేంట్లో అయితే రయించిపోతారో నిజంగా అన్నంతో పుట్టారు అన్నంతో పెరిగాను అన్నంతయించిపోతారు అంతవరకు బాగుంది తరువాత సంశయం కలుగుతోంది సందేహం కలుగుతోంది సంశయ హేతుహో ఆ సంశయానికి హేతు ఉంది కారణం ఉంది ఏంటి అన్నస్య ఉత్పత్తి దర్శనాథ్ ఇది ఉత్పత్తి చెందుతోంది అందుకని ఓ రైతుల్లారా మీరంతా కూడాను ధాన్యాన్ని ఉత్పత్తి చేయండి ఉత్పత్తి దర్శనాథ్ ఉత్పత్తి చేసే దేన్నే ఉన్నదాన్నే లేని దాన్నే బ్రహ్మం ఉన్నదా లేనిదే ఒకళ్ళు లేని దగ్గరకైతే ఉత్పత్తి చేస్తే మళ్ళీ పోతాయి అదే నింజత్వం లేనివాణ్ణి సరేనా లేని దానిని కోరుకునేవాణ్ణి పొందేవాడిని మరేదో లేదని మిగిలిపోయేవాడిని నింజత్సం మళ్ళీ అదే అందువల్ల అందువల్ల అదే హి భగవో బ్రహ్మేతి కాబట్టి చెప్పమని అడిగాడు తగం హోవాచ తస్మై ఓవాచ ఎప్పుడైతే అన్నాడో చెప్పాడు అంతేగాని తమాచండి ఏం చెప్పాడు తపస్ బ్రహ్మ విజిజ్ఞాస స్వే భృగో